ఏ పొద్దు చూచిన దేవుడిటానే ఆరగించు రూపులతో బదివేలు రుచులైనట్లుండెను మేరు మందరాలవలె మెరయునిడ్డెనలు సూర్యచంద్రుల వంటి చుట్టుబళ్లేలు ఆరని రాజాన్నాలు అందుపై వడ్డించగాను బోరన చుక్కలు రాసివోసినట్లుండెను పలు జలధుల వంటి పైడి వెండిగిన్నెలు వెలి కొండలంత లేసి వెన్నముద్దలు వలసిన చిలుపాలు పంచదార గుప్పగాను అలరు వెన్నెల రసము అందించినట్లు పండిన పంటల వంటి పచ్చళ్ళు కూరలును వండి అలమేలు మంగ వడ్డించగా అండనే శ్రీవెంకటేశుడారగించిమిగులగా దండిగా దాసులకెల్లదాచినట్లుండెను